అంతే తప్ప అది ఎక్కడికి పోదు అది అలాగే ఉంటుంది నిద్రలో ప్రసన్నంగా ఉంది కదా అని మనోనుగ్రహాన్ని మానేయవద్దు అలాగే నిద్ర రానివ్వవద్దు ధ్యానంలో నిద్ర రాకుండా చూసుకో నిద్ర వస్తే ఓసారి ఆ మనోనుగ్రహాన్ని ఆ మళ్ళీ మన మనస్సును నిద్ర లేపు కపాలభాతీయో కపాలభాతి చేయచ్చు మీకు కపాలభాతి చేయాలంటే స్టొమక్ మసిల్స్ లూజ్గా ఉండాలి స్టప్ మజిల్స్ థిక్గా ఉంటే కపాలభాతి చేయలేరు కాబట్టి ఇట్ వర్క్స్ బోత్ వేస్ కపాలభాతి చేస్తుంటే అవి లూజ్ అవుతాయి లేకపోతే లేచి నిలబడ్డాం లేచి నిలబడి నిలబడి ధ్యానం చేస్తే మళ్ళీ కొంతసేపు అయిన తర్వాత కూర్చోవచ్చు కాబట్టి నిద్రపోతు నిద్ర వస్తుంది కదా స్వాగతించి ప్రసన్నంగా చాలా ప్రసన్నంగా ఉంటుందని స్వాగతించవద్దు లేచ సుప్రసన్నమీ నిగృణీయా నిద్రావస్థలో చక్కగా ప్రసన్నమవుతుంది నిజమే అయినా కూడా నేను నిగ్రహించటం మాత్రం మానద్దు నిగ్రహించవలను యథాకామో లయస్తథ అని ఉంది మాత్రం మిగిలింది దానికి భాష్యం సుప్రసన్నంచే కస్మాన్ నిగృహ్యే కాబట్టి సుప్రసన్నంగా ఉంది కదా నిద్రా నిద్రావస్థలో మంచి ప్రసన్నంగా ఉంది కదా నిద్రావస్థ కూడా వెల్కమే మీరు థాట్లెస్ స్టేట్లో ప్రసన్నంగా ఉంటుంది దట్ ఈస్ గుడ్ నిద్రావస్థ కూడా థాట్లెస్ స్టేటే అది కూడా థాట్లెస్టే కదా చూడు నిద్రావస్థ థాట్లెస్ కాదు మైండ్లెస్ మైండ్లెస్నెస్ మైండే లేకుండా పోతుంది కాబట్టి థాట్లెస్నెస్ ఈజ్ నాట్ ద సేమ్ యాజ్ మైండ్లెస్నెస్ తర్వాత థాట్లెస్ ఎలర్ట్నెస్ ప్యాసివ్ ఎలర్ట్నెస్ అంటారు ప్యాసివ్ ఎలర్ ప్యాసివ్ ఎందుకని థాట్లెస్ కాబట్టి బట్ మీరు నిద్రపోవట్లేదు కాబట్టి ఎలర్ట్ ప్యాసివ్ ఎలర్ట్నెస్ నేను అలా నిలబడి ఉంటానండి కదలక లేకుండా నిలబడి ఉంటాను అలా పరిశీలిస్తూ ఉంటాను నేను ప్యాసివ్గా ఉన్నాను కదా కదలటం లేదు కదా చూసిన వాడికి ఏమనిపిస్తుంది ప్యాసివ్గా కానీ నేను ఎలర్ట్గా ఉన్నాను దట్ ఎలర్ట్ ప్యాసివిటీ అది అది అవసరం అది అప్పుడు మీకు మనోనిగ్రహం అవుతుంది మీరు ఆర్గ్యుమెంట్ ఏమిటంటే అది మనోనిగ్రహం కూడా ప్యాసివిటీయే నిద్రపోవడం కూడా ప్యాసివిటీయే కాబట్టి మన ఈ మనోనిగ్రహం ఎందుకు అని ఎందుకంటే యథా తథా కామ లయ కామం ఉంటే విక్షేపం ఎలాగో ఈ లయం కూడా విక్షేపమే కలిగిస్తుంది ఎందుకంటే లయంలో ఏమవుతుంది వాసనలన్నీ బీజావస్థలో ఉంటాయి లయం ఎంతోసేపు ఉండదు మళ్ళీ తెలివి వచ్చేస్తుంది తెలివి రాగానే ఈ బీజావస్థ అంతా ఉన్నటువంటి కామనలు భయాలు మళ్ళీ పైపు వచ్చేసి మళ్ళీ విక్షేపమే మిగులుతుంది కాబట్టి లయాన్ని అభ్యాసం చేసినందువల్ల మీకు కామనల యొక్క ప్రెషర్ ఏమి తగ్గదు లయమంటే పుషింగ్ అండర్ది కార్ప్పెట్లా ఇప్పుడు ఇలా కూర్చుంటారు ఇక్కడ ఏదో సమ్ చెత్తో ఏదో పడింది అనుకోండి ఏదో ఎవడో తిని పారేసిన మామిడి పండు తొక్కో లేకపోతే టెంకో ఏదో పడింది అనుకోండి దుర్వాసన వేసుకోను ఇలా కూర్చున్నాను అనుకోండి ఇప్పుడు ఏం చేస్తారు దీన్ని కిందకు తోసి మళ్ళీ అలా పెట్టేట అప్పుడు ఏమవుతుంది తాత్కాలికంగా క్లీన్గా ఉంది ఈ ఫైవ్ స్టార్ హోటల్లో ఇలాగే ఉంటుంది కొన్ని సందర్భాల్లో అంతా క్లీన్గా ఉంటుంది వాడు ఏం కార్పెట్ మీద వ్యాక్యూమ్ క్లీనర్ పెట్టే ఇలా ఇలా అంటాడు అది వ్యాక్యూమ్ క్లీనర్లోకి రాదు డ్రైగా ఉంటే వ్యాక్యూమ్ క్లీనర్లోకి వస్తుంది ఇలా ఇలా అంటే ఆ కార్పెట్కి చక్కగా ప్యాక్ దాంట్లో ఫిక్స్ అయిపోతుంది ఫైవ్ స్టార్ హోటల్ కార్పెట్ చిన్న పీస్ కట్ చేసి తీసుకొచ్చి మైక్రోబయాలజీ ల్యాబోరేటరీలో కనుక మీరు టెస్ట్ చేస్తే దాంట్లో హండ్రెడ్ బ్యాక్టీరియా ఉంటాయి ఎక్కడికి ఈ తినేవాళ్ళు నిర్లక్ష్యంగా తింటారు కోక్ అవుతూ ఉంటాడు అలా పెడతాడు స్పిల్ ఓవర్ అవుతుంది కొంత కార్పెట్ మీద పడుతుంది కొంత టేబుల్ మీద పడుతుంది టేబుల్ మీద పడితే దుడి చేస్తారు కార్పెట్ మీద పెట్టింది ఎలా వ్యాక్యూమ్ క్లీనర్ పెడతారు వ్యాక్యూమ్ క్లీనర్ పెడితే ఈ స్పిల్ అయిన కోక్ ఎక్కడికి పోతుందండి ఎలా పోతుంది వ్యాక్యూమ్ క్లీనర్తో పోయి దుమ్ము ఏదో పోతుంది డ్రైగా ఉంది కాబట్టి ఫైవ్ స్టార్ హోటల్ కార్పెట్స్ ఆర్ యూస్లెస్ ఆ కార్పెట్ ఆ కార్పెట్స్ చూసి వీళ్ళు గొప్ప అనుకుంటారు అవి యూస్లెస్ కార్పెట్స్ ఇది నేను మీకు అమెరికాలో కూడా ఇదే పరిస్థితి అంచేత ఈ మధ్యకాలంలో అమెరికాలో ఒక మూమెంట్ వచ్చింది ఏంటంటే నో కార్పెట్స్ మళ్ళీ వెనక్కి వస్తారు వీళ్ళు అలా వెళ్ళి మళ్ళీ వెనక్కి వస్తారు చేప చాప అయితే తీసేసి బయటికి తీసుకెళ్ళి దాని మీరు నీళ్లు పెట్టి కడిగి మళ్ళీ వేసుకోవచ్చు ఎనీవే నేనున్న రూము ఇట్ ఈస్ కార్పెటెడ్ ఫ్రమ్ డోర్ టు డోర్ ఇట్ ఈస్ కార్పెటెడ్ కార్పెట్ బతికేవటం అన్నట్టుగా నేను చెప్తాను నేను చాలా కాన్షియస్గా ఆ ఫుడ్ పార్టికల్స్ ఏరి దాన్ని దాంట్లో వేస్తూ ఉంటాను ఏవో పడుతూ అలా అయిపోతుంది ఏది లయము అంటే నిద్ర అంటే ఈ విక్షేపహేతువులైన వాసనలన్నీ అడుక్కు తోసేసి పెడతారు అవి చక్కగా మళ్ళీ పైకి రాగానే బాగా వికసిస్తాయి కాబట్టి లయంలో మీకు ఉపకారం ఏమి ఉండదు కామో తథా లయ ఏమీ ప్రయోజనమే ఉండదు కాబట్టి ఈ నిద్ర ఆర్గ్యుమెంట్ ఉద్దు నిద్రను ఇది ఒకటే అనే ఆర్గ్యుమెంట్ పెట్టుకోద్దు మీరు థాట్లెస్ స్టేట్ ఈస్ నాట్ ది సేమ్ యాజ్ మైండ్లెస్ స్టేట్ నిద్ర అంటే మైండ్లెస్ స్టేట్ థాట్లెస్ స్టేట్ ఈస్ డిఫరెంట్ సో యూ షుడ్ నో ది డిఫరెన్స్ అని ఆయన ఆ టాపిక్ను కవర్ చేయటం కోసం అలా చెప్పారు సుప్రసంబం కస్మాన్ నిగ్రహ్యత ఇది కుచ్యతే ఏమన్నా లయల్లో చక్కగా ప్రసన్నం అవుతూనే ఉంది కదా ఇంకెందుకు ఈ నిగ్రహించడం ఎందుకు కొంతమంది టాబ్లెట్ వేసుకుంటారు ఎక్స్ట్రసీ ట్యాబ్లెట్ వేసుకుంటాడు దాని పేరు ఎక్స్ట్రసీ ఎక్స్ట్రసీ అనే పదం మంచి ఇంగ్లీష్ పదం అది ట్యాబ్లెట్గా ఆ పేరు పెట్టిన తర్వాత మేము ఆ పదం వాడడం మానేస్తాం మరి ఏం చేస్తాం ఎక్స్ట్రసీ అంటే అది గుర్తుకొస్తుంది ఎక్స్ట్రసీ అంటే అది గుర్తుకొస్తుంది కాబట్టి ఆ ట్యాబ్లెట్ వేసుకుంటే చాలా హ్యాపీగా ఉంటుంది మనస్సు ప్రసన్నంగా ఉంటుంది కాబట్టి అది వేసుకు అలా ఉండకూడదు దట్ ఈజ్ నాట్ ది వే సుప్రసన్నతే ముఖ్యమైతే వై య వైనాట్ లయం వైది స్ నిగ్రహం అని ప్రశ్న దానికి సమాధానం ఏంటంటే యస్మాత్ యథాకామహ అనర్థహేతులయోపీ దావుండగా మీరు లయాన్ని నిద్ర అన్నది యుక్తాహార విహారస్య ఏదో రాత్రిపూట నాలుగేడు గంటలు ఐదు ఆరు గంటలు పోయిన ఆరు ఏడు గంటల దాకా మీరు స్ట్రెచ్ చేసి నిద్రపోవడం ఏదైనా క్యాట్నాప్ ఏదైనా ఒక అంతవరకు పర్వాలేదు కానీ అదే పనిగా నిద్రపోతుంటే అది మంచిది కాదు భగవాన్ వన మహర్షి మూడు మితంగా ఉండాలని చెప్పేవారు మిత భాషణము మిత భోజనము మిత నిద్ర అని చెప్పేవారు అలా ఏడు గంటల దాకా ఆరు గంటల దాకా ఆరు గంటల దాకా కూడా నిద్రపోకూడదు అయితే ఎప్పటికీ స్ప్రింగ్ లాగా ఉండాలి యాక్టివ్గా ఉండాలి యాక్టివ్గా ఉండి స్నానం అది చేసుకొని స్నానం కాబట్టి కొన్ని మరొకటి ప్రాణాయామము ఆసనమో నడక ధ్యానమో ఏదో ఒకటి తర్వాత మీరు నిద్రలేచి కాఫీ తాగేసి ధ్యానం మొదలెట్టారనుకోండి మళ్ళీ నిద్రలో వెళ్ళిపోతారు కాబట్టి నిద్రలేచి కాఫీ తాగి ప్రాణాయామం చేయవు గో ఫర్ ఎ వాక్ అప్పుడు అప్పుడు మళ్ళీ ధ్యానం చేయండి బిఫోర్ ఆర్ ఆఫ్టర్ బాత్ ఎప్పుడు ధ్యానం చేస్తే నిద్ర రాదో అప్పుడు ధ్యానం చేయాలి నిద్ర వచ్చేందుకు అనుకూలమైన టైంని ధ్యానానికి పెట్టుకోకూడదు దాన్ని ప్రాణాయామ కపాల భాతీ చేస్తే నిద్రపోతుంది ప్రాణాయామం చేయండి ఒక నైన్ లెఫ్ట్ నాస్ట్రలు నైన్ లెఫ్ట్ రైట్ నాస్ట్రీలు చేయండి నిద్ర రాదు ఇలా పెట్టి స్లోగా పిలుచుకుంటే నిద్ర ఎందుకు వస్తుంది ఇలా కూర్చొని తాక్తస్ ఉంటే నిద్ర వస్తుంది కాబట్టి నిద్రని పరిహరించే ప్రయత్నం చేసుకోవాలి ఎందుకంటే మీరు థాట్లెస్ స్టేట్లో ఉండి ఆ మనోనిగ్రహం చేస్తే ఆ ఇన్నర్యాలిటీతో మీకు బ్రిడ్జ్ బిల్డప్ అవుతుంది అలా కాకుండా మీరు నిద్రపోతే ఆ అగాధము అగాధంలాగే ఉంటుంది లయము ఎలా అనర్థహేతువో లయం కూడా అనర్థహేతువే అతి నిద్ర అది కూడా అనర్థహేతువే దాంట్లో ఉపకారం ఏం ఎందుకంటే వాసనలని ఈ నిద్ర పదిల పరుస్తుంది భద్రం నిద్ర వాసనలను వాసనలని పోగొట్టదు వాసనలు పోవాలి అంటే మీరు థాట్లెస్ స్టేట్లో ఉండాలి కాబట్టి అనర్థహేతువే అవుతుంది అని ఎలా చెప్తున్నారు చూడండి కామన్ ఎలా అయితే నిద్ర ప్రసన్నత కోసం నిద్రను అభ్యాసం చేస్తే అది కూడా అనర్థహేతువు ఇక్కడ మీరు గ్రహించాల్సింది ఏంటంటే భంగ్ తాగడము లేకపోతే ఈ హిమాలయాస్లో వాళ్ళు చేస్తూ ఉంటారు అక్కడ మొక్కలు ఉంటాయి నడిచి వెళ్తుంటే ఇటు అటు ఉంటాయి ఓపిఎం ఓపిఎం కాదు హషీష్ మొక్కలు ఓపిఎం అది వేరే ఇది కూడా అలాంటిదే అక్కడ మొక్కలుంటాయి గంజాయి మొక్కలు ఉంటాయి దాంట్లో కూడా ఓపిఎడ్స్ ఏవో ఉంటాయి ఆ మొక్కలు అక్కడే ఉంటాయి వాటిని ఆకులు కోసేసుకుంటారు ఆకులు దూసేస్తారు మొక్కనేం చేయరు ఆకులు మాత్రం దూసేస్తారు అంటే అలా వెళ్ళాడు అనమాట ఎవడో సన్యాసం సాధువు ఎవడో అటు వెళ్ళాడు అనమాట ఆ మొక్కలు అయితే ఆ మొక్క ఎందుకు చూసేయాలి ఒక కాపు మిగలరు అంత ఇంత ఆ ఒక కాపు అంటే అటు వెళ్ళాడు అనమాట ఎవడో సాధువు ఈ ఆకులను ఎండబెడతాడు ఎండబెట్టి ఆ ఎండిన ఆకులని పొట్లం ఓ చిలువు గొట్టం ఒకటి పెట్టుకుంటాడు పెట్టి ఈ గొట్టల్లో వేస్తాడు ఈ ఆకులు వేసి అది పైన నిప్పు ఒకటి పెడతాడు ఈ ఛాయ్ కాచుకునే వాళ్ళ దగ్గర నిప్పులు ఉంటాయి కదా అదొకటి తీసుకొచ్చి పెడతాడు పెట్టి పీపుతాడు దాన్ని ఇలా ఇలా పీలుస్తాడు పీలిస్తే వాడు లయంలో కనిపడతాడు ఇది చిలుము గొట్టపు యోగి అని పేరు వీడికి అలాంటివి చేయకూడదు లయము అనర్థహేతు అది అది మంచిది కాదు ఏదో పీలుస్తూ ఉండడం మేము యోగాభ్యాసం చేస్తున్నాం వీళ్ళందరూడేమో కుంభమేళాకు వస్తా ఈ కుంభమేళాలో మనం వెళ్తే సాధువులు అందరినీ చూడొచ్చు ఏమిటి సాధువులు వీళ్ళే దేనికి గంజాయి ఘనులకు గంజాయి అవ్వా ఇలాంటి వేషాలు పనికిరావు అవన్నీ మనస్సులో పెట్టుకుని చెప్పారు ఆయన ఆ లయం వద్దు అలా లయంలో వెళ్ళిపోతారు కూడా తర్వాత ఇంకొకటి బలరాముడు శిష్యులు వీళ్ళందరూ వీళ్ళకి శ్రీకృష్ణుడు కాదు బలరాముడు బలరాముడికి ఇలాంటి వేషాలు ఎక్కువ వేసేయడం ఎక్కడో రాస్తుండే మరి పురాణం అంటే మరి అలాగే ఉంటున్నాయి ఊరికే పురాణం స్వామీజీకి పురాణం అంటే పురాణం అంటే నాకే కాదు పురాణంలో ఉండే తత్వాన్ని నేను బయటకు వచ్చి తీసుకొచ్చి ప్రయత్నం చేస్తా పురాణం అంటేనే వ్యతిరేకం కాదు పురాణంలో ఉండే వెర్రితలలు ఉన్నాయే అవి ఎంతో హాని చేసేవి మన సమాజానికి అందుకోసం బలరాముడు తాగుబోతు తర్వాత బలరాముడు మత్తు మనిషి అని ఉంటుంది బలరాముడు కోపిష్ఠువాడు కూడా పైగా ఎందుకు అలా ఉంటాడు అర్థం కాదు ఇక బలరాముడు పేకాటవాడు పేకాట ఆడతాడు పేకాట పెళ్లికి వెళ్ళారు వీళ్ళందరూ మేనరికం పెళ్లి ఎవరి పెళ్ళి అంటే ఆ రుక్మిణి కొడుకు రుక్మి కూతురు మేనరకమేగా రుక్మి కో కూతురు ఉంటుంది వాడు రుక్మి శ్రీకృష్ణుడి మీద కత్తి కట్టాడు కదా వాడికి ఎందుకు ఈ పెళ్ళి ఇంకో ఇంకో వాళ్ళకి ఇవ్వచ్చు కదా రాజులు డబ్బున్నవాళ్ళు ఇంకో చోట ఇవ్వచ్చు ఈ కళ్యాణం ఇక్కడే చేయాలా రుక్మిణి కొడుక్కే ఇవ్వాలా రుక్మిడికి పెళ్ళాడితే కత్తి కట్టి అంత యుద్ధం చేసిన వాడు మళ్ళీ ఒక పదేళ్ళు అయింది పదేళ్ళు కదా ఏడాదో రెండేళ్ళైంది రుక్మిణికి కొడుకు పుట్టాడు వాడి పేరు ఏదో ఉంది రజుమునుడే అనుకుంటా రజుమును ఏదో ఈ పేర్లు సరిగ్గా గుర్తుండవు ఈ బీరకాయ పీచు రిలేషన్షిప్స్ నాకు అసలే గుర్తుండవు కొంతమంది ఇదో పాండిత్యం అదో పెద్ద పాండిత్యం నాకు గుర్తుండవు సో ఎనీవే వీళ్ళ ఆ పెళ్ళి అవుతుంది రుక్మి కూతురికి రుక్మిణి కొడుక్కిచ్చి చేస్తారు మేనరికం రివర్స్ అయితే ఎదురు మేనరికం ఉంటారు అది అంగీకారం కాదు ఇదో రకం మేనరికం దానికి వీళ్ళందరూ పెళ్లివారు పెళ్ళి అయిపోయిన తర్వాత పేకాట గట్లాడతారు జోదం అంటారు పాచికలు పెళ్ళైన తర్వాత కూర్చొని అడుగు మీద కూర్చొని పాచికలు ఆడతారు ఆ పాచికల్లో బలరాముడి కోపం వస్తుంది ఏదో ఒక పందెంలో బలరాముడు నెగ్గుతాడు మళ్ళీ నెగ్గుతాడు మళ్ళీ నెగ్గుతాడు లక్ష లక్ష వరహాలు పందెం లక్ష బంగారు నాణ్యాలు వాళ్ళ పందే ఇలాగే పొగరమూతులు ఉంటారు వీళ్ళని ఏమనాలి ఇది ఏమన్నా చెప్పడానికి కూడా అసందర్భంగా లేదు లక్ష వరహాలు పందెం కాసేటంటే వాడిని ఏమనాలి వాడిని కాబట్టి ఆ పందెంలో నెగ్గుతాడు నెగ్గితే ఈ ఓడిపోయిన వాడు మరి వాడికి దుఃఖం ఉంటుంది కదా ఇప్పుడు మోసం చేసే ఉంటాడు బలరావు హత్తరికి అంత మాటలు అంటావా నన్ను అని అగ్గి గుగ్గిలే అయిపోతాడు అగ్గి మీద అయిపోతాడు అయిపోయి వాడిని నా రుక్మిని చంపేస్తాడు రుక్మిణి రుక్మిణో రుక్మిణి చంపేస్తాడు రుక్మి ఐ థింక్కి పోయి బలరాం బలరాం ఐ డోం పిండికి వచ్చి చావుకి తేలుతుండదు ఏమిటో ఈ కథలు ఇవన్నీ వింటే ఎందుకు ఈ కథలు ఇలా ఎందుకున్నాయో నాకే దాంట్లో తత్వం ఏముంది నా తలకాయ తత్వం నాటిలో నేను ఏం తత్వం చెప్పను ఈ కథని తత్వం ఏం చెప్పమంటారు అంచేతనే పురాణ వాచికులు ఏం చేస్తారో తెలిసిన ఈ కథలు దాచేస్తారు దే ఆర్ డూయింగ్ ఏ కరెక్ట్ థింగ్ ఇవన్నీ చెప్తూ కూర్చుంటాయి మీరందరూ వేదాంతంలో నిష్ణాతులు తింటారు నా ధోరణిలో నేను చెప్పాను కానీ ఇవన్నీ చెప్తూ కాబట్టి లయము పేరుతో బలరాముడు గంజాయి సేవించాడు కాబట్టి నేను వీళ్ళందరూ అలా ఉంటారు మెనీ ఆఫ్ దమ్ మేము బలరా బృందావంలో ఉన్నారు గ్రూపు ఈ గంజాయి సేవించే గ్రూపు వాళ్ళు బలరాముడి శిష్యులు వాళ్ళు వేషాలు బాగా వేస్తారు నామాలు పెడతారు కాషాయం ధరిస్తారు గంజాయి సేవిస్తూ ఉంటారు మేము బలరాముడి శిష్యులు అదే పరమాత్మ అదే బ్రహ్మ అంటారు అలాంటి మాటల పొరపాటును కూడా రానివ్వద్దు ఎలా అయితే కామహా అనర్థహేతువో ఈ సంసారుల యొక్క కామము ఏ రకంగా అనర్థహేతువో ఈ గంజాయి సాధువుల యొక్క లయం కూడా ఆ విధంగానే అనర్థహేతువు దాంట్లో ఏమీ శోభ లేదు ఓసారే ఏమైందంటే నేను పతంజలి యోగదర్శనం మీద ఏదో ప్రసంగం చెప్తున్నా హృషికేశ్లో పతంజలి యోగదర్శనం అంటే ప్రేమతో అధ్యయనం చేసి దాని మీద వ్యాసుని భాష్యం వాచస్పతి మిశ్రుడు తత్వవైశాలది అని ఓ వ్యాఖ్యానం ఒకటి రాశాడు చాలా అందంగా ఉంటాయి మంచి మంచి విషయాలన్నీ ఉంటాయి అది ఎంతో శ్రద్ధతోటి చదివి దాన్ని పాఠం చెప్తుంటే ఒక ఆయన అడిగాడు మీరు హుక్కా పీలుస్తారా అంటే ఏమండే నేను మీకు ఎలా కనపడుతున్నాను అలా ఎందుకు అడిగారు అంటే నన్ను ఏదో ప్రశ్న అడిగాను నాటి పాయింట్ అదే నేను హుక్కా ఏం పిలుతున్నా అలా ఎందుకు అడిగారండి అంటే మీరు యోగం అంటున్నారు కాబట్టి నాకు డౌట్ వచ్చి అడిగారని చెప్పి యు నో నవ్ అవు యు నో యోగంలో అదొక స్ట్రీమ్ ఉంది ఆ స్ట్రీము చాలా చెడ్డది వీ డోంట్ వాంట్ ఇట్ అలాగే హఠయోగంలో ఇంకా ఎవో స్ట్రీమ్స్ ఉన్నాయి వీ డోంట్ వాంట్ ఆల్ దోస్ థింగ్స్ వై వాంట్ వివేక వైరాగ్య వాటి మీద బేస్ అయినటువంటి మనో సో యథా కామహా అనర్థహేతు అత కామ విషయస్ మనస నిగ్రహవత్ యాదీ నిరోద్ధవ్యం ఇర్థ కాబట్టి కామములో ప్రసక్తమయ్యే మనస్సు ఏదైతే ఉంటుందో దాన్ని నిగ్రహించటం ఎంతవసరమో ఈ లయమును కూడా మనం లయము నుంచి కూడా వీడు నివృత్తుడు కా ఇటువంటి ఆర్టిఫిషియల్ లయము సుతరాము పనికిరాదు హఠయోగ ఫిజికల్ హఠయోగ ప్రక్రియ ద్వారా సంపాదించే లయము కానీ లేకపోతే ఈ మందు మాకు ఏదో పేరుతో దీనివల్ల వచ్చే లయం కాని ఇవేవి పనికిరావు ఈ లయ ప్రక్రియలేం పనికిరావు అంటే నేను ఇఫ్ ఐ ఆమ్ రీడింగ్ టూ మచ్ ఇన్ ఇట్ యు మై అబ్జెక్ట్ ఆల్సో బట్ ధనా సం ప్రక్రియలు ఉన్నాయి యోగ ప్రక్రియలు వాటిల్లో ఈ మత్తేకించే ద్రవ్యముల సేవనం అనేది ఒకటి అదే దాన్ని వాళ్ళు దానికి వాళ్ళు పరిభాష పెడతాడు భాష ఉపయోగిస్తాడు ఈ యోగుల భాషంతా పెట్టేస్తాడు అక్కడ పెట్టేసి మేమేమో లయాన్ని అభ్యాసం చేస్తున్నాము ఇలా ఇలా అంటాడు చాలా తప్పదు అవాయిడ్ దట్ అది ఊరికే థియరిటికల్గా అక్కడ ఉంది కాబట్టి ఇన్ని మాటలు అనుకున్నాము ఇట్ డజంట్ అప్లై టు అస్ తర్వాత శ్లోకం దుఃఖం సర్వమనుస్మృత్యా కామభోగాన్ని వర్తయ్యేత్ అజం సర్వమనుస్మృత్యా జాపన్నైవతు పశ్యతి చూడండి ఈ మహాత్ములందరూ కూడా సం ప్రాపంచిక జీవనంలో ఉండేటువంటి భోగానుభవము సుఖానుభవం ఏది కలదో అది సుఖము అనే పేరుతో చలామణి దుఃఖము మాత్రమే అని చెప్పారు వాళ్ళు అలా చెప్పిన వాళ్ళు ఎవళ్ళని మీరు చూసుకుంటే ఆశ్చర్యం కలుగుతుంది పతంజలి మహర్షి ఏమన్నాడో తెలిసిన పరిణామ తాప సంస్కార ఆశయై సర్వం దుఃఖం వివేకిన అనో వివేకం గలవాడి దృష్టిలో సర్వము దుఃఖమే మరి వివేకం లేనివాడికి వివేకం లేనివాడికి కొన్ని సుఖము మిగిలినవి దుఃఖము ఏవో కొన్ని ఉంటాయి ఇది సుఖం ఇది సుఖం ఇది సుఖం అంటాడు హ్యాపీ ఎవర్ అంటాడు అన్హ్యాపీ అవర్ అండవు హ్యాపీ ఎవర్ అంట వీడే అంటాడు అక్కడ కట్టే చూడ బిల్డింగ్ వాడే అంటాడు హ్యాపీ ఎవర్ అని దీనికోసం మీరు ఎంతో దూరం వెళ్ళం కన్నా అక్కడ పార్కింగ్ కూడా లేకుండా పెట్టాడు ఒక బిల్డింగ్ ఒకటి కట్టే బిల్డింగ్ కట్టే కొంత పార్కింగ్ స్పేస్ పెట్టుకుంటూ పార్కింగ్ రోడ్డు మీద హ్యాపీ ఎవర్ అని బోర్డు పెట్టాడు అంటే ఏంటి అది హ్యాపీ అది హ్యాపీయా అన్హ్యాపీయా అన్హ్యాపీ ఇట్ ఈస్ నాట్ హ్యాపీ కుటుంబాలని నాశనం చేసేటువంటిది ఈ షుడ్ నాట్ బి అలౌట్ టు ప్రాక్టీస్ లైక్ దాట్ అయితే ఇప్పుడు ప్రభుత్వం కూడా దానికి అలాగే ఉంటుంది ఎనీవే సో సంసారులు అలా అనుకుంటారు ఇది సుఖము అది దుఃఖము అని అలా అనుకుంటారు కానీ ప్రాపంచిక విషయభోగములు ఎన్నైతే ఉన్నాయో అన్నీ నూటికి నూరు శాతం దుఃఖము సర్వం దుఃఖం వివేకిన ఆయన అన్నారు భోగాన్ని అనుభవిస్తుంటే దుఃఖం ఏమిటి అంటే ఈ అనుభవిస్తున్న భోగం చేజారిపోతుంది అనేటువంటి ఒక అన్సర్టెంటి వీళ్ళు ఉంటుంది అదే దుఃఖం అన్నారు తర్వాత ఇది వాసనని కలిగిస్తుంది పరిణామం అది దుఃఖం అన్నారు ఆ భోగాన్ని పొందటం కోసం వీడు తప తప తపన పడతాడు అది దుఃఖం ముందు దుఃఖం అనుభవిస్తుంటే దుఃఖం అయిపోయిన తర్వాత దుఃఖం అని చెప్పారు ఆయన పతంజలి మహర్షి భగవాన్ బుద్ధుడు మొదటి సూత్రం ఏమిటండి సర్వం దుఃఖం తర్వాత శ్రీకృష్ణుడు ఏమని చెప్పాడు దుఃఖాలయం అశాశ్వతం జీవితము ఇది దుఃఖమునకు నిలయము ఆలయమున్నా నిలయము అశాశ్వతం ఆయన ఇంకా ఏమన్నాడు ఏ సంస్పర్శజ భోగా దుఃఖయోనయ ఏవతే ఆద్యంతవంతఃం తేజ నేషులు ఆ సెకండ్ హాఫ్ వదిలేండి ఆ భోగములు ఏవైతే ఉన్నాయో సంస్పర్శజ భోగములు అంటే ఇంద్రియము విషయము వాటి కాంటాక్ట్ భోగముంటుంది సంస్పర్శజ భోగము అని పేరు దానికి అది దుఃఖ బీజము కలది అని ఆయన శ్రీకృష్ణుడు చెప్పాడు ఏమన్నా తేడా ఉందండి అసలు వీళ్ళు చెప్పిందాంట్లో ఏమీ తేడా లేదు నేను ఒకసారి అన్నాను శంకరుడు శంకరులు ఏమన్నారు విషయ నా విషయ భోగో భాగ్యం వాడు భాగ్యవంతుడు అంటారు భాగ్యవంతుడు అంటే డబ్బున్నవాడు భోగాలు అనుభవిస్తూ ఉంటాడు అది భాగ్యవంతుడు వాడు భాగ్యవంతుడు కదవాడు ఆ భాగ్యుడు ఎందుకని విషయభోగము భాగ్యం కాదు భాగ్యం విషయూ వైరాగ్యం అన్నారు కాబట్టి శంకరుడు శ్రీకృష్ణుడు భగవాన్ బుద్ధుడు వీళ్ళందరూ పతంజలి మహర్షి వీళ్ళందరూ కూడా ఒకే సత్యాన్ని చెప్పారు దీంట్లో మీరు మహావీరుణ్ణి కూడా జత చేయచ్చు మహావీరుడు గొప్ప జ్ఞాని ఈ మతం వాళ్ళు ఆ మతం వాళ్ళు అని తర్వాత పెట్టుకున్నవి కానివి వీళ్ళందరూ కూడా ఒకే జీవన సత్యాల్ని బోధించిన మహాపురుషుడు కాబట్టి ఇక్కడ మీరు ఇప్పుడు గౌడపాదు కూడా లెక్కేసుకోవాలి ఆ లిస్టులో ఎందుకు ఆయన ఏమంటున్నాడు ఆయన దుఃఖం సర్వం అనుస్మృత్య అణు అంటే రెండు అర్థాలు పశ్చాత్ అంటే శాస్త్రాన్ని అధ్యయనం చేసి ఆ తర్వాత గుర్తు పెట్టుకో గుర్తు నేను నిన్న చెప్పాను మీరు రిమెంబర్ చేసుకోవాలి ఆ కరెక్ట్ టైం వచ్చేప్పుడు గుర్తు ఉండాలి అవసరానికి పనికిరాని బాకాలాగా ఉండకూడదని అన్నామే గుర్తు రావాలి ముందు అధ్యయనం చేయి తర్వాత గుర్తు అదే అణు అంటే పశ్చాత్తం అణువు అంటే నిరంతరం అని అర్థం ఉంది అణుదినము అంటే అర్థం ఏంటి నిర ప్రతిరోజు అని కాదు లేకపోతే పశ్చాత్తినం అన కాదు ప్రతిదినము కాబట్టి అణువు అంటే నిరంతరం స్మృత్వ ఎప్పుడూ గుర్తులో ఉండాలి ఏమిటంటే ఈ సంసారము దుఃఖము అనే విషయం ఎప్పుడూ గుర్తులో ఉండాలి అంతేగాని కొంత సుఖం కొంత దుఃఖం అని అనుకోకూడదు విమాన ప్రయాణం మీరు ఏ క్లాస్లో ప్రయాణం చేసినా జెట్ ల్యాగ్ దుఃఖమే ఏ క్లాస్లో ప్రయాణం చేసినా దుఃఖమే అది మీరు ఓ క్లాస్ హయ్యర్ క్లాస్లో ప్రయాణం చేస్తే అదేమి సుఖంలాగా ఏముండదు అది దుఃఖమే నన్ను ఆ అమ్మ అడిగిండే ఈ ఎయిర్ హోస్టర్స్ అడిగింది స్వామీజీ విల్ యూ హ్యావ్ శాలడ్ ఆర్ విల్ యూ హ్యావ్ డెజర్ట్ అని అడిగింది ఇంకా ఇంకా చాలు శాలడ్ అంటే ఆకులు అలగులు అని అర్థం లేదు డెసర్ట్ అంటే ఏంటి ఏదో స్వీట్ ఏదో పట్టుకోవచ్చు ఐస్ క్రీమో లేకపోతే ఏదో అలాంటిది దాని పేరు డెజర్ట్ ఇది కావాలా అది కావాలా అలాంటి శాలడ్ అని చెప్పాను వైస్ ఛాయిస్ అంది నాతో చాలా నేను నవ్వేను పోలే ఈ అమ్మాయికి మంచి భగవంతుడు శుభం చేయు కాక ఎందుకంటే పాపం వివేకం కలిగి ఉంది కదా సో ఆ రకంగా ఎందుకంటే తర్వాత డెజర్ట్ పక్కవాడికి ఇచ్చింది అది నేను అనుకున్నట్టుగానే అది ఐస్ క్రీమో ఏదో ఉంది నాకు శాలడ్ ఇచ్చింది ఏవో టమాటో ముల్లంగి ఆకులు ఈ ఆకులు అంటే నిజంగా ఆకులే మీరు చూస్తే తెలుస్తుంది నిజంగా ఆకులే ఇక్కడ అక్కడ కోసుకొచ్చిన ఆకులు ఈ పిచ్చి ఆకులు ఉంటాయి చూడండి అవే అలాగే ఉంటాయి అవి నిజంగా ఆకులే మామూలుగా ఉండే ఆకులు అంటే మనకు తోటకూర గోంగూర పాలకూర ఆ మూడు కావండి అక్కడి ఈ పిచ్చి పిచ్చి మొక్కల ఆకులు ఉంటాయి వాటిని పోలు ఉంటాయండి మీరు ఏమనుకోవాలి ఇప్పుడు అవి తీసుకొచ్చింది సో అవి ఇన్ని తీసుకొచ్చి పెట్టింది సో నేనేం చేశానంటే అన్నీ ఒక్కటి కూడా మిగల్చకుండా శుభ్రంగా తినేశాను తినేయడమే అంతే ఇంకా రుచి పచి అనే ప్రసక్తులు తినేసేయడమే అంతే సో ఆ రకంగా కనుక కాబట్టి ఈ విషయ భోగము దుఃఖం భోగ మాత్రమునందు దుఃఖము కదా విషయ ఇంద్రియ విషయ స్పర్శ ఎందు దుఃఖం ఉందన్నాడు శ్రీకృష్ణుడు ఏ హి సంస్పర్శజా భోగా దుఃఖం సో ఈయన చూడండి దుఃఖం సర్వమనుస్మృత్య తర్వాత సర్వం అంటాడే సర్వము దుఃఖమే దీని మీద యొక్క టీకాకారులు బాగా విస్తారంగా రాశారు నాల్పే సుఖమస్తి యదల్పం తన్మర్త్యం ఇప్పుడు ఓ ఆహారం ఉందనుకోండి ఓ డిష్ తిని మీరు సుఖాన్ని పొందాలంటే ఎంతసేపు తింటారు ఐదు నిమిషాలు తింటారు అటువంటి అల్పము అలా వచ్చి ఇలా పోయి ఇది సుఖం ఉండదు నాల్పే సుఖమస్తి ఒక ఒక శ్రవణం చేసి మీరు సుఖాన్ని పొందాలంటే ఎంతసేపు శ్రవణం చేస్తారు ఇసి ఓ మహాత్ముడు చెప్తుంటే విన్నాను చాలా బాగా చెప్పాడు నాన్న నీకు సుఖం ఇండియాలో లేదురా ఎందుకంటే నువ్వేమనుకుంటావు డిషెస్లో సుఖం ఉందనుకుంటావు తినడం ప్రారంభిస్తావు ఎంతసేపు తింటావు యు హాట్టు పుట్ నెంబర్ టు ఇట్ సంగీతం వింటారు ఎంతసేపు వింటారండి ఒక గంట సేపు వింటారు ఎంత అద్భుతంగా ఉంటే కూడా ఒక గంట సేపు వింటారు ఆ తర్వాత యు వాంట్టు పుట్ే ఫుల్ స్టాప్ టు ఇట్ సెంటు ముక్కు దగ్గర ఉంటుంది ఇలా ఇలా వాసన చూస్తారు ఎంతసేపు వాసన చూస్తారండి ఓ అర నిమిషం ఓ నిమిషం వాసన చూస్తారు దెన్ యూ హ్యావ్ టు స్టాప్ ఇట్ సో ఆ విధంగా ఇంద్రియ భోగాలు ఇంద్రియాలు దే ఆర్ నాట్ మేడ్ ఫర్ ఎంజాయింగ్ దే ఆర్ మేడ్ ఫర్ స్టాపింగ్ కాబట్టి ఎందుకంటే మీరు కంటిన్యూ చేస్తే చాలా పెయిన్ఫుల్ అయిపోతుంది దే ఆర్ మెంట్ ఫర్ స్టాపింగ్ దే ఆర్ నాట్ మెంట్ ఫర్ కంటిన్యూయింగ్ ఆ సత్యాన్ని గుర్తించాలి భోజనం ఒడ్డించేస్తుంటే మనం తినేసామనుకోండి తర్వాత బరువు పోతుంది చాలా కష్టం అవుతుంది ఐ యు హఫర్ అప్పటికప్పుడే సఫర్ అవ్వాల్సి ఉంది కొత్త ఒక బాగుందని చెప్పేసి తినేస్తే రాత్రి సరిగ్గా నిద్ర పట్టదు సారకంగా కాబట్టి దుఃఖం సర్వమనుస్మృత్య కామభోగాన్ని నివర్త ఏమన్నా మినిమలిస్టిక్గా బాడీ మెయింటైన్ అవడానికి కావాల్సిన ఏదో భోగం ఉంటుంది దాని ఆది అది పెట్టుకునే మిగతా భోగాల నుంచి నివృత్తి చేసి పారాయణ అంతేగాని మీకు ఓ సత్యం చెప్తా దుఃఖం ఉంది ఒక దుఃఖం ఉంది దుఃఖ నివృత్తి సుఖంలో లేదు దుఃఖ నివృత్తి సుఖంలో లేదు ఇప్పుడు ఏదో మనకి ఏదో కష్టం అనిపించింది మనస్థితి వీడు వెళ్ళి ఆ దుఃఖం నుంచి నివృత్తి కోసం తాగుతాడు దాంతో సుఖం ఉందా దుఃఖం ఉందా దేవదాసు స్టోరీ వల్ల మనకేమర్థమైంది సుఖమా దుఃఖమా అది దుఃఖమేమవుతుంది దుఃఖ నివృత్తి సుఖంలో లేదు మరి దుఃఖ నివృత్తి ఎలా వస్తుంది చూడండి హ్యూమన్ సొసైటీ ఫీల్స్ లైక్ దాట్ దుఃఖంగా ఉంది దుఃఖ నివృత్తి సుఖంలో ఉంది ఇప్పుడు మీకు కొన్ని సౌండ్స్ వస్తున్నాయి అవి చెవికి చాలా కఠోరంగా ఉన్నాయి వినడానికి బాగోలేదు దుఃఖం కలుగుతుంది కాబట్టి నివృత్తి దేంట్లో ఉంటుంది మ్యూజిక్లో ఉంటుంది నో రాంగ్ మీరు మ్యూజిక్ కూడా కొంతసేపు వింటే అది దుఃఖమే కలిగిస్తుంది ఐదు నిమిషాలు పది నిమిషాలు దుఃఖమే ఎందుకంటే నేను చూస్తూ ఉంటాను స్వామీజీ ఓ పాట పాడుతూ ఉంటారు ఎందుకంట పాట నేను భోజనం చేసి వెళ్ళిపోతానంటే పాటెందుకు చూడండి ఈ పాట అంటే ఎవడి పిచ్చి వాడుకుంటుంది నాకేదో ఆ పాతకాలపు ఘంటసాల గారి పాటలో అవంటే ఇష్టం తప్ప నేను ఊరికే అంత పెద్ద సంగీత ప్రియుణ్ణి కాదు అంత పెద్ద మ్యూజిక్ మీద నాకు ఏమీ తెలియదు నేను అంత పెద్ద ఎంజాయ్ కూడా చేయలేదు మీరు ఇంక అక్కడి నుంచి అఠాణారాగము అని మొదలుపెట్టి మీరు అంతా పడితే నేను ఎక్కువసేపు ఎంజాయ్ చేయలేను నాకు నా కోసం మీరు పాడద్దు మీరు పాడే ప్రక్రియ మీకుంటే మీరు పెట్టుకోండి నా ఆధారం నేను వెళ్తాను మీ పని మీరు చేసుకోండి తప్ప నాకోసం పాడేస్తానంటే వీ డోంట్ నీడ్ ఇట్ సో ఆ రకంగా సో సు సుఖము మీకు సంగీతమున్నందు సుఖము అనుకుంటే ఎక్కువసేపు మీరు పాడలేరు ఎక్కువసేపు వినియబడు కూడా వినలేరు అది యూ హ్యావ్ టు పుట్ ఫుల్ స్టాప్ టు ఇట్ కాబట్టి దుఃఖ నివృత్తి సుఖమున్నందు లేదు మరి ఎలాగండి మీరు ఆ సత్యాన్ని తెలుసుకోవాలి ఏమిటా సత్యము సుఖము దుఃఖము అనే ద్వంద్వములకు మీరు అతీతులు మీ స్వరూపం ఏదైతే మీరు ఇంద్రియంతో ఐడెంటిఫై అయ్యి సుఖమో ఇది దుఃఖము అంటున్నారు నాలుగుతో ఐడెంటిఫై అయ్యి సుఖమో ఇది దుఃఖమో అంటున్నారు మీరు అలా ఐడెంటిఫై అవ్వకూడదు నాలుగుతో ఐడెంటిఫై ఇది సుఖమో ఇది దుఃఖము ఇది దుఃఖం వచ్చిపోయింది నాకు కాబట్టి ఇది పోవాలంటే సుఖం రావాలి యూఆర్ రాంగ్ కాబట్టి మీ స్వరూపము ఈ సుఖ దుఃఖముల ద్వంద్వంలో లేదు మీరేం చేయాలంటే ఆ దుఃఖానికి సుఖానికి అతీతంగా మీ స్వరూపంలో నిలిచి ఉండాలి ఈ స్వరూపం ఎట్టిదంటే ఇప్పుడు ఒక రుచికరమైన పదార్థం పెట్టారనుకోండి అది నాలుక ద్వారా మిమ్మల్ని ప్రభావితం చేస్తుంది అదే దాని పేరే సుఖము ఏమీ లేనటువంటి పదార్థం పెట్టారనుకోండి అది మళ్ళీ అదే నాలుక ద్వారా మీకు దుఃఖాన్ని కలిగిస్తుంది కాబట్టి మీరు నాలుగు ద్వారా సుఖాన్ని పొందాలంటే అదే నాలుగు ద్వారా దుఃఖం కూడా పక్కనే ఉంటుంది కాబట్టి బాహ్యమునందుండే ద్వంద్వాలు మనల్ని అలా కుదిపేస్తూ ఆ విధంగానే మనస్సు విక్షిప్తం కాబట్టి మనం ఏం చేయాలంటే బాహ్యమును వాటి ఎందుకే ద్వంద్వములను ఆసక్తిని ద్వేషాన్ని సుఖాసక్తిని దుఃఖద్వేషాన్ని రెండింటినీ కూడా పూర్తిగా విడిచిపెట్టేసి మీ స్వరూపంలో మీరుంటే ఆ స్వరూపంలో ఏ ద్వంద్వ ప్రభావితం చెయ్యలేదు అది కూటస్థం అంచేతనే దానికి కూటస్థము అని పేరు అది అచలము అవిచలితము దాన్ని ఏది విచలితము చేజాలదు అక్కడ మీకు బ్రహ్మానందం ఉంది తప్ప అయితే మీరు అనొచ్చు మరి అనుభవం మీరు ట్రై చేయండి యు ట్రైట్ మీరు భోజనం నుంచి భోగాన్ని సుఖాన్ని పొందాలి అనే ప్రయత్నం మానేయండి ముందు స్టాప్ట్ అవసరమైన కడుపుకి So ఆకలికి భోజనం సో భోజనం చేసేయండి భోజనం ఈజ్ నాట్ ఫర్ ఎంజాయ్మెంట్ భోజనం ఈజ్ ఫర్ సర్వైవల్ బాడీకి ఆహారం ఇవ్వాలి the ఈస్ ది స్కీమ్ ఆఫ్ ది నేచర్ ఎర్ఫోర్ కార్లో పెట్రోల్ పోసినట్టు కాబట్టి డూ దాట్ ఓవర్ ఐఎమ్ నాట్ సీకింగ్ ఎనీ ప్లెషర్ అవుట్ ఆఫ్ ఫుడ్ ఫుడ్ నుంచి ప్రెషర్ సీక్ చేస్తే రోగిస్ట్ వాడైపోతాడు కాబట్టి ఐఎమ్ నాట్ సీకింగ్ ఎనీ ప్లెషర్ స్టాప్ ఇట్ అండ్ దెన్ మన ఆనందం ఎక్కడ నా స్వరూపంలో ఆనందము గలదు యూ ట్రై ఇట్ గివ్ ఇట్ ఏ ట్రై గివ్ ఇట్ ఏ ట్రై అంటే దర్ ఆర్ టూ వేస్ వన్ యూ స్టాప్ పర్షూయింగ్ ది వర్ల్డ్ థింగ్స్ ఫర్ ప్లెషర్ దీ ఫస్ట్ కండిషన్ నివృత్తి సో కామభోగాత్ నివర్తయ్యే నివృత్తి చేసి పారయాలి నివృత్తి చేసి స్వరూపనిష్టను కలిగి ఉండాలి అప్పుడు మీకు ఈ సుఖదు ద్వంద్వలో ఇబ్బంది ఉండడం ఇదొక పాయింట్ ఇంకా మరో పాయింట్ దుఃఖము ప్రండి సుఖాన్ని విదిలిపెట్టేశాం కామభోగాన్ని విధులుపెట్టేశాం మరో దుఃఖాలు ఉన్నాయి వాటి మాట ఏమిటి దుఃఖాలు ఉన్నాయి కదా ఈ దుఃఖాన్ని అధిగమించడం ఇలాగా అంటే చూడండి దుఃఖం ఉన్నది ఐ సింపతైజ్ విత్ యూ ఐ అండర్స్టాండ్ ఎందుకంటే జీవితంలో ఏవో కష్టాలు ఉంటాయి ఆ కష్టాల్లో ఇబ్బంది ఉంటుంది రియల్లీ సింపతైజ్ చేయ తగ్గట్టుగానే ఉంటుంది బట్ హ్యావింగ్ సెట్ దాట్ సాధారణంగా మహాత్ముల దగ్గరికి సింపతి కోసం వెళ్ళకూడదు వీళ్ళు సింపతి కోసం వెళ్తారు సింపతి కోసం వెళ్ళకూడదు సింపతి ఇప్పుడు ఈ బంధువర్గం అంతా చేసి సింపతియే కదా సింపతి ఇవ్వడము కాఫీ తాగి వెళ్ళిపోవడము ఈ కాఫీ దండగా సింపతి అనవసరం రెండు వేస్టు ఈ ఊళ్ళో ఊళ్ళో వాళ్ళందరూ సింపతైజ్ చేస్తారు ఏం చేసుకోవాలో ఆ సింపతీ విసిగెత్తిపోతుంది ఓదార్పు ఈ ఓదార్పు ఇది ఒక సోషల్ ప్రాక్టీసు ఏ వాడు ఆ సింపతైజ్ చేసి వాడు చాలా ఎంబరాస్ అవుతూ ఉంటాడు ఎందుకంటే ఈ సపోజ్ టు సింపతైజ్ ఈ డజంట్ నో హౌ టు డూ ఇట్ అలా ముళ్ళ మీద ఉన్నట్టుగా రెండు నిమిషాలు అయ్యో మీకు కష్టం వచ్చిందని విన్నాను చాలా సారీ అండి అనేస్తాడు అవునండే అని ఈ లోపల వెళ్ళక తీసుకొచ్చి ఒకప్పు కాఫీ ఇస్తారా తాగేసి వెళ్ళొస్తారని బయటపడతాను ఎందుకని అనవసరం మహాత్ముల దగ్గర యూ షుడ్ నాట్ ఎక్స్పెక్ట్ సిమిలర్ థింగ్ మహాత్ముల్ని సింపతైజ్ చేయమని సింపతైజ్ చేస్తారు ఎందుకంటే వీడు ఎలాంటి వాడో తెలియదు కదా మరి సింపతైజ్ చేస్తే స్వామీజీ సింపతై ఏమీ అక్కర్లేదు మీరు మాకు ఏదైనా సందేశం నేను ఓ లెక్చర్ చెప్పాను రెండు చోట్ల చెప్పాను ఆ లెక్చర్ ఇలాంటి లెక్చర్ కూడా ఉంటాయా అని మీరు అనుకోవచ్చు బాస్టన్లో ఒక వినోద్ చుంగీ గారు ఆయన పోయినప్పుడు అక్కడ ఫోటోని చూస్తారా ఆయన యొక్క సంస్మరణ సభకి నేను వెళ్ళాను అప్పటికింకా నేను ఆ ప్రాపర్టీలోకి వెళ్ళలేదండి అది కూడా చెప్పేస్తుంది దానికోసం వెళ్ళానుకున్నాను ఇక్కడే ఉండేవాడిని ఇంకా అది రాలేదు పిక్చర్లోకి ఆయన పోయినప్పుడు సంస్మరణ సభకి నేను వెళ్ళాను ఎందుకంటే ఆయన నాకు మిత్రుడు తర్వాత పూజ స్వామీజీ మెసేజ్ పంపించారు ఆశ్రమం నుంచి తత్వవేధానంద్ గారిని వెళ్ళమనండి ఎందుకంటే ఈజ్ అవర్ పర్సన్ ఆశ్రమానికి చాలా ప్రధానమైన వ్యక్తి మంచి డివోటీ నేను వెళ్ళాను వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు ముందే నన్ను కోరారు మీరు వస్తున్నారు మాకు మీ సిబ్బతే అక్కర్లేదు వీ వాంటే మెసేజ్ అన్నారు అంటే నేను అన్నాను మెసేజ్ అసెంబ్బుల్ అయిన వాళ్ళందరికీ కూడా మెసేజ్ అంటే వాళ్ళు వింటారో వాళ్ళు వింటారో విఆర్ అరేంజింగ్ ఇట్ లైక్ దాట్ అని మైక్ పెట్టి వచ్చిన వాళ్ళందరికీ కుర్చీలు వేసి కరెక్ట్ టైంకి స్టార్ట్ చేసి దే ఫాలోడ్ సత్సంగంగా చేశారు దాన్ని ఆ సంస్మరణ సభని సత్సంగంగా చేశారు నేను అన్నాను ముందే నన్ను పెట్టుకోకండి మీరు కొద్దిగా ముందు మాట్లాడుకుని ఫినిష్ చేసుకోమని చెప్పాను ఫినిష్ చేసుకుని నాకు మైకిచ్చారు నాకు చెప్పారు ఫార్టీ ఫైవ్ మినిట్స్ మీరు మాట్లాడండి నేను ఫార్టీ ఫైవ్ మినిట్స్ మాట్లాడా డెత్ అనే టాపిక్ మీద మాట్లాడాం ఆ తర్వాత వాళ్ళకి ఎంతోమంది ఫోన్ చేసి అడిగారు మీరు రికార్డు చేశారా మేము రికార్డు చేయలేదన్నారు ఆశ్రమం ఆశ్రమం వాళ్ళ మీద కూడా దెబ్బలట్టుకు వచ్చారు ఎందుకు రికార్డ్ చేయలేదు మీరు అది ఇట్స్ ఏ వెరీ యూస్ఫుల్ టాపిక్ కాబట్టి సో అదొక టాపిక్ అదొక సందర్భం అలాంటి సందర్భంలోనే మరో చోట కూడా సిమిలర్ టాక్ ఎక్కడ ఇచ్చారు అది రికార్డ్ కాలేదు టాపిక్ ఈజ్ డెత్ సో ప్రయాణ కాలాన్ని చర్చించాలండి దాన్ని అలా దాచిపెడితే ఏమైనట్టు ఊరికే అయ్యో ఆయన వెళ్ళిపోయారు మనందరం మహా దుఃఖంలో ఉన్నాం ఏమో ఎందుకు పనికొచ్చి మాటలు అవి అవేం పనికి మాటలు కావు సో నేను ఇక్కడ చెప్పదలుచుకున్న పాయింట్ ఏమిటంటే ఒక దుఃఖము ఈ పెయిన్ఫుల్ నా సపోజ్ యూ యాక్సెప్ట్ ఇట్ ఈజ్ ఇట్ పెయిన్ఫుల్ నా అంటే మీరు అనొచ్చు హౌ కెన్ వీ యాక్సెప్ట్ ఇట్ డిడ్ యూ ట్రై ఎవడో అసలు ట్రైయే చేయడు ఏమంటే వాడు ట్రై చేయాలంటే ఆ నాలుగు సంవత్సరాలు వేదాంత శ్రవణం చేసిన వాడు ఉండాలి లేదా కల్లా ట్రై చేస్తాడు ఊరికే ట్రై చేయటానికి ఇది ఏమైనా క్రికెట్ బంతి వేస్తే కొట్టడం ఎంత వివేకం ఉండాలి డిడ్ ట్రై టు యాక్సెప్ట్ దెర్ ఈజ్ ఎ సిచ్యువేషన్ విచ్ ఈజ్ నాట్ యాక్సెప్టబుల్ మోస్ట్ పెయిన్ఫుల్ యూ ట్రైట్ క్యాన్సర్ వచ్చింది ఒకడికి ఈజ్ ఆన్ ది డెత్ బెడ్ నౌ హీ హ్యాస్ టు యాక్సెప్ట్ క్యాన్సర్ How can I accept cancer? No, you try. You try to accept. You try to accept and see what happens. Kabathe tappan sarga try chay yale. Try chay si, accept chaste, that pain, accepted pain, meer o resist chesine pain, meem malni kudipashtun ni patta. Meem malni nedar patta ne vadu. నిద్రపట్టలేదంటే వాడికి ఈజ్ రెసిస్టింగ్ పెయిన్ ఎమోషనల్ పెయిన్ గురించి నేను మాట్లాడుతున్నాను కాబట్టి ఒక కెలమిటీని మీరు యాక్సెప్ట్ చేస్తే ట్రై చేయాలి యాక్సెప్ట్ చేస్తే ట్రై చేస్తే ఇట్ టేక్ యూ డీపర్ ఇన్ యువర్ ఓన్ సెల్ ప్లెషర్లో మీకు ఎన్నడూ అటువంటి అనుభవం కలగదు ఎందుకంటే ప్లెషర్లో ఆత్మవిస్మృతి కలుగుతుంది పెయిన్లో కూడా ఆత్మవిస్మృతి ఉంది ఎప్పుడు మీరు యాక్సెప్ట్ చేయకుండా రెసిస్ట్ చేస్తే మీరు యాక్సెప్ట్ చేసేసి ఇప్పుడు కరుణరసం మీద నవల్సు అవి వస్తాయి కరుణరస ప్రధానమైన నవల ఆ నవల చదివిన ఆనందం కలుగుతుంది రాసిన ఆనందాన్ని పొందుతాడు ఎలా వచ్చింది ఆనందం దెర్ ఈజ్ వీటికి తెలియకుండానే ఒక అన్ఆక్సెప్టబుల్ వెరీ పెయిన్ఫుల్ సిచ్యువేషన్ ఈజ్ యాక్సెప్టెడ్ There is an acceptance. Adi personal kaadu. Sakshi ka unnadu ka padte akada acceptance is easy. So he remains a sakshi and he accepts it. And he enjoys it. Whereas ade personal hai te he suffers. Suppose personal calamity ne accepti je se dena paadu. He should try. Aipa yenda na jevatan naashinava yenda ne na paghata spunnan ne na paghata. Ehen paghata kuna da. Ehen piccaya vannan. Ehi paghata. అసలు నువ్వు నువ్వు పొందింది ఎప్పుడు పోగొట్టుకోవడం ఏది పొందిందే లేదు మనం భ్రమ మనం పొందేమో అని భ్రమ పొందింది లేదు పోగొట్టుకున్నది లేదు ఇదంతా కూడా ఓ దీర్ఘస్వప్నం సో యాక్సెప్ట్ చేసినట్లయితే ఈవెన్ వెన్ యూ ట్రై టు యాక్సెప్ట్ ది పెయిన్ అప్పుడు ఏమవుతుందో తెలుసు ఇట్ విల్ టేక్ యూ డీపర్ దట్ ఇన్నర్ ఒక బ్రిడ్జ్ కింద నిర్మాణం అయ్యి మీ స్వరూపంలోకి మీరు వెళ్తారు కాబట్టి దుఃఖాన్ని కామ దుఃఖాన్ని అవాయిడ్ చేసి వాడు వాడు జీవితంలో ఏమీ నేర్చుకోలేడు దుఃఖాన్ని తప్పించుకోవడం కోసం భోగ సుఖాల వెంట పరిగెత్తి వాడు మరింత దుఃఖాన్ని సంపాదిస్తాడు తప్ప వాడు నేర్చుకునేది ఏమి కాబట్టి డోంట్ రన్ ఆఫ్టర్ ద ప్లెషర్స్ డోంట్ ట్రై టు రెసిస్ట్ ద పెయిన్ టు యాక్సెప్ట్ ది పెయిన్ stop running after the pleasures and see what happens it will take you deeper inside me swaroopam lok diskuru chudandi me swaroopanni meer pattukovali adi pattukodan kashtam ippudu meer dhyanamlo kurchunte ee jagatanta kuda nanu unde aadirbhavisthondene meer darshinchavachchu because you are the center of the cosmos ఇప్పుడు ఆల్ ని మీరు ధ్యానం చేయండి ఆల్ ఎగ్జిస్టెన్స్ అంత ఎగ్జిస్టెన్సే అని ధ్యానం చేయండి ఆ తర్వాత ది టోటల్ ఎగ్జిస్టెన్స్ యొక్క సెంటర్ ఎక్కడుందని మీరు ధ్యానం చేయండి యు ఆర్ ది సెంటర్ యు ఆర్ ది సెంటర్ ఆఫ్ టోటల్ ఎగ్జిస్టెన్స్ నేను ఒకసారి ఏదో తీర్థయాత్రలో తోటకు వెళ్ళాను అక్కడ ఉన్న ఒక పండితుడు అన్నాడు స్వామిజీ ఇది భూమి యొక్క కేంద్ర బిందువు ఈ దేవాలయం లేకపోతే ఈ ఊరు భూమి యొక్క కేంద్ర బిందువు అని అన్నాడు ఆయన అంటే నేను అవును నాకు తెలుసండి నా హృదయము ప్ర మొత్తం బ్రహ్మాండానికి అంతకీ కేంద్రము అని మాట వరస కన్నా ఆయన ఏడు పిచ్చోడి నేను చెప్తున్నది ఏంటి మాట్లాడుతున్నది ఏమిటని అనుకుని ఆయన సో ఆ విధంగా ఐఎమ్ ది సెంటర్ ఆఫ్ ది ఎంటైర్ ఎగ్జిస్టెన్స్ దీన్నే గ్రహాలు నక్షత్రాలు లేకపోతే ఇళ్ళు వాకిళ్ళు ఈ పార్టీ వాళ్ళు పార్టీ వాళ్ళు మీరు ద్వంద్వాల్లో చూస్తే మీకు తెలియదు లేదు ద్వంద్వాల్లో కాదు చూడడం పశువులు పక్షులు మనుషులు మొగాళ్ళు ఆడాళ్ళు అలా చూస్తే వర్కౌట్ కాదు ఈ ద్వంద్వములకు ఆల్ ఈజ్ ఎగ్జిస్టెన్స్ ఆకాశము పృథ్వీ వాయువు అన్నీ ఇట్ ఈస్ ఆల్ ఎగ్జిస్టెన్స్ యు సీ ఇట్ లైక్ దాట్ అండ్ దెన్ పోజ్ ఏ క్వశ్చన్ వేర్ ఈజ్ ది సెంటర్ ఆఫ్ దిస్ ఎగ్జిస్టెన్స్ then you will see that you are the center come to ee a manas swaroopa ni pattukovali aa ee sukha dukha alalo teliyadu to sukham kavalu dukham undu dukham undu sukham ala pattukolela swaroopa undu kama bhoga ni nivartate sukhaanni vidil bettadi dukkaalu untayi accept that then you are free from the burden of pleasure and pain అప్పుడు ఆత్మస్వరూపంలోకి వెళ్ళగలుగుతాము సో భాషకారులు ఏమంటారు చూద్దాము కస్స ఉపాయ ప్రత్యు సో ఆత్మా అదే మనోనిగ్రహానికి ఉపాయం ఏమిటి అని ప్రశ్న వేసుకుని దానికి సమాధానం చెప్తున్నారు దుఃఖం సర్వమనుస్మృత్య కామభోగాన్ని నివర్తయ్యేత్తని ఇక్కడ కామానికి భోగానికి చక్కటి డెఫినేషన్ ఇచ్చారు టీకాక కామన అంటే చింత్యమానావస్థాపన్నములు భోగము అంటే భుజ్యమానావస్థాపన్నములు అంటే మీరు ఇక్కడ కూర్చున్నారనుకోండి ఇవాళ రాత్రి భోజనం ఆకలిగా ఉంది ఏదైనా ఫస్ట్ క్లాస్ మిరపకాయ బజ్జీలు ఏదైనా తెప్పిస్తే బాగుండు వాటిని వాటినిదాన్ని పంపించి తెప్పిద్దాం అరగిన మెరపకాయ బజ్జీలు అని అనుకున్నారనుకోండి అంటే అది చింత్యమానావస్థాపన్నములై ఉన్నాయి అది కామ అవి తెరా వచ్చాయి భుజిస్తూ అబ్బా చాలా బాగున్నాయి విరపుగా విజయ్ మంచి మంది చేసేసి తెప్పించి హాయిగా ఉందని తింటున్నారనుకోండి భుజ్యమాన అవస్థాపనము అయితే రెండు మానసిక స్థితులే అది నటిస్థి పాయింట్ మీరు మనస్సులో చింతిస్తే సంకల్పిస్తే అది కామం అది భుజిస్తే కూడా ఆ అనుభూతి సుఖానుభూతి మనస్సులోనే కలుగుతుంది అది భోగము కాబట్టి ఈ కామము నుండి భోగము నుండి నివర్తించవలేము సో ఇక్కడ ఆయన ఏమంటారంటే మనస సకాశాత్ నివర్తయ్యే అంటే వాటిని తీసుకెళ్లి వీధిలో పారేయడం కాదు మనస్సుని వాటి నుంచి విత్డ్రా చేసి పారేయటం మనస్సు సంకల్పించకపోవడమే మనస్సు అటుకేసి లేకుండా చేసేయటం అది ముందు అభ్యాసం చేయాలి తర్వాత అలవాటైపోతుంది అలవాటైపోతే ఏమవుతుందంటే మంచి రుచికరమైన వస్తువు ఉందనుకోండి ఇది మనం తినాలని అనిపించదు అలా పోదు దృష్టి దీన్ని పాపం మనం ఎవరికైనా పిల్లలకి ఇవ్వచ్చు లేకపోతే వీళ్ళకే ఇవ్వచ్చు వాళ్ళు ఎప్పుడూ తినరు ఈ పని మనుషులు ఉన్నారే వాళ్ళు ఇలాంటివి ఎప్పుడూ తినరు వాళ్ళకి అవకాశం ఉండదు దేర్ మేక్ దెమ్ ఫీల్ గ్రేట్ సో గివ్ ఇట్ టు దాట్ అలా అనిపిస్తుంది బికమ్స్ లైక్ దాట్ ఏం పని మీరు కూడా కొద్దిగా తింటే తినచ్చు దట్ ఈస్ నాట్ ది పాయింట్ ఆ భోగ లక్షణం తగ్గిపోతుంది నివర్త ఈ శ్లోకం రేపే పూర్తి చేద్దాం ూర్ణమమేవిష్యూ <rach> శా